శ్రీగురు హరి ఓం స్మృతిస్మృతిప్రాణ భగవత్పాదరేష్ేత గుణదోష విచారకం సర్వం రజస్తమ్రీయతే హి మరి శ్లోకాన్ని అంతా కలిపి ఒకసారి చెప్తాము లైగ్ అక్షేష్గో విచారకం సత్వ్రజస్తమ విక్రీయతే హితై అక్షేషు గుణోవిచారక్రజ అనస్సు మనస్సు ఫలొండవీ పది ఇంద్రియములపై అధ్యక్ష స్థానము కలిగి ఉండదు అది మహిళి చేస్తూ ఉంటుంది ఈ పది ఇంద్రియములు బాహ్యములు మనస్సు అంతః లోపల ఉండేది అని చెప్పాం ఈ మనస్సు ఏతత్వనుంది ఏతంటే ఈ మనస్సు ఓకే అక్షేషు ఇంద్రియములు అర్థాపితూ ందు అర్పి సమర్పించబడినది కా మనస్సు గుషముల విచారమును చేసేది మనస్సు ఏం చేస్తుందంటే ఇది మంచిది ఇది చెడ్డది అనే నిర్ణయాలు చేస్తుంది ఎప్పుడు మనంత తాను కాదు ఇంద్రియము వెళ్ళి విషయముతోటి కలిగాలి కానీ సన్నికర్ష అంటారు ఇంద్రియానికి విషయంతో సన్నికర్ష కంటికి దూరం నుంచే సన్నికర్ష ఉంటుంది ఇప్పుడు కన్ను సూర్యుడిని చూడాలంటే మీరు సూర్యుడి దాకా ఎగిరి వెళ్ళి సూర్యుని కళ్ళలో కళ్ళు చూడక్కల దూరం నుంచి చూడవచ్చు ఇక్కడి నుంచి ఆ గోడకు ఉన్న కర్తెన్ చూడాలనుకోండి నేను వెళ్ళిపోయి ఆ కర్తెన్ అనే దాకా వెళ్ళిపోయి చూడాల దూరం నుంచి చూడొచ్చు అది కన్ను అనే ఇంద్రియంతో వ్యవహారం అలా ఉంటుంది చెడి కూడా దూరం నుంచే సన్నికర్ష చేయగలుగుతుంది అక్కడ ఉన్న శబ్దాన్ని కూడా చెడి తెలుసుకోగలుగుతుంది కానీ కన్ను కంటే దూరం తక్కువ కన్ను బాగా దూరంగా ఉన్నదాన్ని చూడగలిగితే చెవి కొంత దూరంగా ఉన్న వారిని మాత్రమే వినగలరు ముక్కు ఇంకా తక్కువ చెవి కంటే తక్కువ ముక్కు చెవి పదడుగుల దూరంలో ఉన్న శబ్దాన్ని వినగలిగితే ముక్కు రెండు అడుగుల దూరంలో ఉండే గ్రంథాన్ని మాత్రమే అగ్రహించగలుగుతాం స్పర్శ ఇంకా తక్కువ నాలుక మరీ తక్కువ డైరెక్ట్గా రెండు తీసుకుని నాలుగు మీద పెడితే కానీ దానికి రసము తెలియదు మొత్తానికి ప్రతి ఇంద్రియము తన యొక్క విషయముతోటి సమావేశం అవ్వాలి అలా అయినప్పుడు వెంటనే మనస్సు ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ చేస్తుందంట మనస్సు చేస్తుందంటే ఇది బాగుంది ఇది బాగులేదు అని అలవాటు ప్రకారంగా అది బోధిస్తూ ఉంటుంది ఒక నిర్ణయాన్ని చేస్తూ అలవాటు ప్రకారంగా మీరు ఆ మనస్సుకుండే ఆ లక్షణాన్ని పరిశీలించి దాన్ని మీరు కర్బ్ చేయాల్సి ఉంటుంది దాన్ని క్రమంగా తగ్గించి ఇంచుమించి అది లేకుండా చేసుకోగలిగితే మీ మనస్సు నిర్బలంగా ఉంటుంది కానీ అది ప్రయత్న సాధ్యం మనస్సు స్వతహాగా ఎలా ఉంటుంది అని అడిగితే స్వతహగా దేనిని చూసిన కంటితో దేనిని చెవితో దేనిని ఆఘ్రానించినా ముక్కుతో దేనిని ఆస్వాదించిన నాలుకతో దేనిని స్పృశించిన త్వగింద్రియంతో ఎక్కడికి వెళ్ళినా కాళ్ళతో దేనిని పట్టుకున్న చేతులతో దేనిని పలికినా నోటితో ఈ విషయములన్నింటి బాగు బాగులేదు అనేటువంటి గుణదోష విచారాన్ని ఈ మనస్సు లోపల కూర్చొని చేస్తూ ఉంటారు లోపల కూర్చుంటుందండి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు గెలిలోపల కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ అలా వెళ్ళిన ప్రతి దాని మీద ఒక కామెంట్ ఒకటి వేస్తూ అర్థం ఏంటండి ఈ మనస్సు అలా సో కంటితో రూపం చూస్తే ఇది అందంగా ఉంది ఇది అందంగా లేదు చెవితో శబ్దాన్ని వింటే ఇది మంచి ఇది మధురంగా ఉంది ఇదేమో ఇంపుగా ఉంది ఇది లేదు ముక్కుతో గంధము ఇది దుర్గంధము ఇది సుగంధము నాలుగుతో రసము ఇది రుచిగా ఉంది ఇది రుచిగా లేదు చర్మంతో స్పర్శ ఇది నాలుగు ఉప్పుగా ఉంది ఇది నాలుగు ఉక్కుగా లేదు అని ఈ విధంగా ఎల్లవేళ్ల ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే గుణదోషాలను విచారం చేస్తూ ఉంటుంది ఇది మనస్సు యొక్క మొదటి లక్షణం రెండవ లక్షణం ఏదో తెలుసిన అస్సా ఈ మనస్సులకు సత్వం సత్వము రజస్ రజహ రజస్సు తమస్చ తమస్సు అనేవి గుణాహ గుణములు ఈ మనస్సులో మూడు గుణములు ఉంటాయి సత్వ రజస్తమ గుణములు అలా ఎలా చెప్పగలరు మనస్సులో మూడు గుణాలు ఉంటాయని మీరు ఎలా చెప్తారు థి ఏలయనగా తై ఆ గుణములచే విక్రియతే వికారమును పొందుతుంది ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ గుణములతో వికారాన్ని పొందుతూ మార్పు చెందుతూ ఉంటుంది విక్రియతే అన్నది కర్మకర్తృ ప్రయోగం ఏమంటే వికారము చెందేది ఏది మనస్సు వికారం అంటే మార్పు మార్పు దేనిలో దేనికి మార్పు వస్తుంది మనస్సుకే కాబట్టి మార్పు వచ్చుటలో కర్త ఎవరు మనస్సు మార్పులో మార్పు వచ్చుటలో కర్మ ఎవరు మనస్సే మార్పు వచ్చేది మా మనసులే మార్పు తెచ్చుకునేది మన శరీన్ని కర్మకర్తృ ప్రయోగము అంటారు అర్థమైందండి కర్మకర్తృ ప్రయోగము యొక్క రక్షణ కొంచెం వ్యాకరణం చెప్తున్నా కర్మకర్తృ ప్రయోగం యొక్క రక్షణ ఏమిటంటే కర్మని ప్రయోగంలో ఉన్నట్టుగానే కర్మకర్తృ ప్రయోగంలో ఉంటుంది ఇప్పుడు క్రియతే చేయబడుతున్నది అన్నది కర్మల ప్రయోగం అచ్చింది యానే ప్రత్యయం వస్తుంది యక్ సాతికే అనే సూత్రాన్ని బట్టి యక్ అనే ప్రచయం వస్తుంది సో కర్మ కర్మని ప్రయోగంలో వచ్చిన ప్రత్యయమే కర్తృ కర్మని ప్రయోగంలో కూడా వస్తుంది అది ఇది ఆ క్రియ విక్రియలే అర్థమైందండి కొంచెం వ్యాకరణ విద్యార్థులకి మనస్సుకి ఉల్లాసం కలుగుతూ కాబట్టి వికారములను చె చె చె చె చె చె చె చె చెందుతూ ఉంటుంది ఆ గుణముల ద్వారా ఎలా వికారం ఉంటుందో మనస్సులో సుఖము అనే స్థితి కలిగిందంటే అది సత్వగుణము యొక్క వికారం దుఃఖము అనే స్థితి కలిగితే దగ్గము యొక్క వికారం మోహము అనే స్థితి కలిగితే భ్రమ మోహము భ్రమ అది తమగుణ వికారం మీకు మనస్సుకు ఉల్లాసంగా అనిపించిందనుకోండి సత్వగుణం అన్నమాట మనసులో దుఃఖం కలిగింది అనుకోండి ఏదో దుఃఖం కలుగుతుంది ఫర్ వాట్ ఎవర్ దేసి అది రుజోపుణము మోహము కలిగితే మోహం అంటే ఏమిటి ఏది సత్యము కాదు దానిని సత్యమని భ్రమించుట మోహం కలుగుతుంది ఎలా కలుగుతుంది ఏదో అలంకారం పెట్టుకున్నాను నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటే మోహము నేను చూస్తూ మోహానికి దృష్టాంతం చెప్తున్నా కాదు ఒక ఆయన టీవీలో వచ్చారు ఆయనకి జుట్టు ఉంది గడ్డము ఉంది పూర్తిగా తెల్లగా ఉన్నాయి అక్కడక్కడ నల్లబెడ్లు ఉన్నాయి తప్ప మొట్టమేది తెల్లగా ఉన్నాయి ఎందుకంటే వయస్సు వస్తే మరి తెల్లగా ఉండకపోతే ఇంకా ఎలా ఉంటాయి అది కూడా ఒక అది కూడా రుడ్డూరమే తెల్లగా ఉన్నాయి ఏదో మాటవలసింది టీవీ చూస్తే ఆయన కనబడ్డాడు ఆయనే నాయనన్నట్టుగా నల్లగా ఉన్నాయి గెడ్డము ముఖం ఇదంతా కూడా చుట్టూ కూడా మొత్తం అంతా నల్లగా ఉంది ఇందుకే ఆ నల్లన ఎంత నల్లగా ఉందంటే సహజమైన నల్లదనాన్ని మించిపోతుంది పైగా ఆయన ముఖ కబలి కలర్ ముఖానికి ఉండే కలర్కి ఇంతటి లోతైన దాఢమైన నల్లధనం అది పొసగుటకు పొసగలేదు కూడా అవి కారణంగా ఉంది ఆయన ఇంతకీ ఈ నలుపత్తే ఎందుకు పట్టించుకొచ్చినట్టు దాని పేరే దృశ్యాధం చేశారు అనవసరంగా ఇప్పుడు ఓ సందర్భం ఉంటుంది దేనికైనా దేనికైనా ఓ సందర్భం ఇప్పుడు కొంతమంది యువకులు దే దే లైక్ టు అపియర్ విత్ వైట్ హేస్ కాబట్టి they have a reason to put some color even mogavadi ga no samasya ga the reason is ahola pura konta konta sallaga hochu adile idi idlo konta mandi veskuntaru kadida but scattered I can appreciate it i don't want to say name sir but i may appreciate it naam mattale kaane ikkada veslo konta vallaki కొంచెం ఆయన చోట శరం కన్నా పడతా కాబట్టి ఇది మోహం అంటే ఇలా ఉంటుంది అది కొంచెం స్వామీజీ చెప్పారు రింకిల్స్ గురించి ఆయన ఒకసారి ప్రసంగంలో చెప్పారు రింకిల్స్ అంటే ముడతలు ముఖం ముడతలు పడతాయి పురుషుల గురించి కాదు చెప్తాను స్త్రీల పురుషుల గురించి చెప్పిది ఏముందండి స్త్రీల గురించి చెప్పారు అమెరికాలో యువతులకి ముఖం ముడతలు పడ్డానికి వీల్లేదు నా రింకిల్స్ కెన్ నాట్ టాలరేట్ నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి ఏం చేస్తారు రింకిల్స్ ని పడకుండా క్రీమ్స్ ఉన్నాయి అనేది రీసెర్చ్ కాబట్టి రింకిల్స్ ది ఫస్ట్ హింట్ ఆఫ్ రింకిల్స్ ఆ క్రీమ్ సప్లై చేస్తారు చేస్తే కొంత స్మెల్ అవుతుంది రక్త ప్రసారం ఎక్కువయ్యి ఆ కెమికిల్స్లో ఉంటాయి ఏవో స్టెరాయిడ్స్ ఎవో ఉంటాయి దాంతో వ్యక్త ప్రసారం పెరిగి కొంత స్వెల్ అయ్యి రింకిల్స్ కావలేకపోతాయి ఇది కొంతకాలం నడుస్తుంది మూడు నాలుగు నడుస్తుంది ఇంకా ఆ తర్వాత క్రీమ్ తోటి వర్కౌట్ కాదు అప్పుడేం చేస్తారంటే జాగ్రత్తగా క్రీమ్లోని మానేసి టూ త్రీ డేస్ క్రీమ్లోవి లేకుండా రింకిల్స్ నార్మల్ సిచ్యువేషన్లో వచ్చిన తర్వాత వాళ్ళు దానికి క్లోజ్ అప్ ఫోటోగ్రాఫీ తీసి ఏ ఏ లో ఫ్లూయిడ్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే ఇంజక్షన్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాస్మెటిక్ సర్జరీలో ఇప్పుడు ఆ నీటింగ్స్ అన్ని కవర్ అయిపోతాయి ఇద ఓకే ఇప్పుడు ఎలా ఉంది బాగుంది ఇప్పుడు ఎలా ఉంది ఓకే అయితే స్వామీజీ ఏమన్నారంటే పూజ స్వామీజీయే చెప్పారు ఇదంతా ఆయన క్లాస్లో కూర్చొని సంపాదించిన విజ్ఞానమేది ఇండియాలో యువతులు ఆయన ఇండియాలో యువతులు అంటే కొంత వయస్సు వచ్చి ముడతలు పడే యువతులొచ్చి పూజ స్వామీజీ యొక్క పరిభాషలో మామీ ఆయన పెట్టుకోరు తమిళనాడులో అలాంటి భాషలు ఉండదు ఆయన ఏమన్నారంటే ఇండియాలో మామీస్ రింకిల్స్ చాలా గంభీరంగా ధైర్యంగా ఉత్సాహంగా ప్రేమగా ధరిస్తారు ఎందుకంటే రింకిల్స్ అన్నది జ్ఞానానికి చిహ్నములు కాబట్టి రింకిల్స్ ఉన్నాయంటే విర్ ప్రౌడ్ అవర్ విమిన్ ఆర్ ప్రౌడ్ టు హ్యావ్ వింకెల్స్ వెర్ ఇన్ ది బెస్ట్ విమిన్ ఆర్ ఆఫ్ హ్యావింగ్ ది వికెల్స్ మరి మోహం మోహం అంటారే కాదంటారు అది మోహం ఇక్కడ ఇది జ్ఞానం రింకిల్స్ ఉంటే భయపడాల్సిందే ఉంది అది విజ్డమ్కి జ్ఞానానికి జీవితంలో అనుభవాలకి గుర్తు యంగ్ లేడీస్ రింకిల్స్ ఉన్నటువంటి లేడీస్ పాదాలకు దండం పెట్టి సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటారు మన కుటుంబాలలో కాబట్టి దీంట్లో సిగ్గుపడాల్సింది కానీ దాచుకోవాల్సింది కానీ ఏమీ లేదు ధైర్యంగా ఓపెన్గా రింకిల్స్ని కలిగి ఉంటారు మా లేడీస్ మా మామీస్ అట్లా ఇద్దా అని ఆయన చాలా గర్వంగా చెప్పారు వెరీ ట్రూ ఆ మోహము లేదనమాట దాని అర్థం ఏంటి కాబట్టి మోహం అనేదానికి ఇంత కథ చెప్పాను ఎందుకంటే సత్వాన్ని రచిస్తనే అర్థం చేసుకోవడంలో కష్టం అనేది సుఖము మోహం దగ్గరే సమస్య ఎంత ఎక్కడైనా సత్యాన్ని తెలుసుకోలేక మీరు అసత్యం వెంబడి పడుతున్నారు అంటే మీరు మోహంలో పడిపోయారని కాబట్టి ఈ మోహము కానీ మైకు చాలా బాగా పనిచేసుకోండి నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు అర్థం మీద ప్రెషర్ లేదు ఐమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎట్మెక్నాలజీ దాట్ ఓకే మళ్ళీ అర్థం చెప్దాము అక్షేషు ఇంద్రియములు అర్థాపితేషు అర్థావిషయములూ అర్పితేషు అర్పించబడినవి కాదా ఎన్ని సతి సప్తమే ఏతత్ ఈ మనస్సు గుణదోషముల విచారమును చేస్తుంది చరియు అసీ మనస్సునకు సత్వం సత్వము రజ రజస్సు తమ తమస్సు అనే గుణా గుణములు గలవు ఏల ఎనగా తై ఆ గుణములతో విక్రీయతే స్వయముగా వికారములను పొందుచుందును ఓకే క్షతేతద్గుణదోష విచారకం సంద్రజస్తాస్ గుణా విక్రీయతే హిదం సర్వరా సృష్టే ఓ శ్లోకం మిస్ అయ్యాను నేను రెండు శ్లోకాలు మిస్ అయ్యాను స్పష్టుక్మితి స్ఫుటం అతిస్ఫుటం భౌతికస్ఫుటం అక్షాదాపి తాస్త్ర మళ్ళీ స్పష్ట శబ్దా భౌతిక మతి స్ఫుటం అక్షాదావ పితాస్త్రయుక్తిభ్యావార్య ఇప్పుడు పంచభూత వివేకం మనం చేస్తూ ఉన్నాము సో సర్వత్రా ఇది నేల నీరు ఇవన్నీ పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి నింగి ఈ ఐదు పంచభూతములు ఓకే ఇప్పుడు ఘటము ఈ ఘటము పంచభూతములు అంటే భూతముల నుండి తయారైన దాన్ని ఏమంటారు పాంచభౌతికము అంటారు ఆ పాంచాతీయ భౌతికము అంటే మెటీరియల్ అంటే పంచభూతముల యొక్క సమ్మేళనముతో తయారైనది భౌతికము ఇంగ్లీష్లో మెటీరియల్ అని మంటెయిన్ అని అంటూ ఉంటారు భౌతికమైన ప్రపంచం ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి ఇది భౌతికమవునా కాదా అంటే శబ్దం వచ్చిందిగా అంటే ఒక భూతము కనబడుతోంది స్పర్శ ఉందిగా హార్డ్గాను రెండో భూతము స్పర్శకి సంబంధించినది వాయుభూతము కనబడుతుంది తర్వాత వేడిగా ఉంది చల్లగా ఉంది టేబుల్ కూడా వేడిగా ఉంటుంది చల్లగా ఉంటుంది చుట్టూ వాతావరణం చల్లగా ఉంటే టేబుల్ చల్లగా ఉంటుంది వాతావరణం వేడిగా ఉంటే ఇది వేడెక్కుతుంది స్లోగానం దాన్ని బట్టి తేజస్సు అనేది కనపడుతుంది తర్వాత గంధం ఉంటుంది కనుక పృథివీ అనేది దానికి కూడా చక్కకి ఏదో కొంత వాసన ఉంటుంది పృథివీ అని కనపడుతుంది దాంట్లో కూడా కొంత మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి నీరు ఉండండి కాబట్టి ఈ లక్షణాలు నాలుగు మీద పెట్టుకున్నారని కొన్ని టేబుల్ ముక్కొకటి తీసి దానికి ఏదో రుచి ఉంటుందిగా దాన్ని బట్టి అంటే నీరు కాబట్టి ఈ టేబులు పంచభూతముల నుండి తయారైనది అని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది దీనికోసం పెద్దంత తెలివితేటలు అక్కర్లా ఓకే కానీ తెలివితేటలు ఎక్కడ కావాలంటే కన్ను ఇది పంచభూతముల నుంచి తయారైందా లేదా అంటే ఇది కూడా పంచభూతముల నుంచే తయారైంది అలాగ పంచభూతముల్లో ఒక భూతం నుంచి కన్ను తయారైంది ఇలాగ కన్ను దేనిని గ్రహిస్తుంది రూపాన్ని గ్రహిస్తుంది అంటే రూపము అంటే తేజస్సు అనే భూతము యొక్క ధర్మము గుణము తేజస్సు యొక్క గుణము రూపము ఇది దేని గుణము ఏదో మనం చూసుకున్నాము ఇలాగా ఆకాశానికి శబ్దము వాయువుకి స్పర్శ తేజస్సుకి రూపము నీటికి రసము ఇది పృథివీకి గంధము కన్ను రూపాన్ని గ్రహిస్తోంది అంటే తేజస్సు అనేటువంటి భూతము నుండి ఇది కుట్టి ఉండాలి చెవి శబ్దాన్ని గ్రహిస్తోంది కాబట్టి ఆకాశ భూతం నుంచి చెవి కుడుతుంది పుట్టింది ముక్కు పృథివీ భూతం నుంచి పుట్టింది కాబట్టి గంధాన్ని గ్రహిస్తోంది నాలుక రసము అనే ఒక భూ ఆపహ అనే భూతం నుంచి పుట్టింది కాబట్టి రసమును గ్రహిస్తోంది చర్మము వాయువు అనే భూతం నుంచి పుట్టింది కాబట్టి స్పర్శని గ్రహిస్తుంది కాబట్టి కన్ను ముక్కు చెవి దగ్గరికి వచ్చేప్పటికీ కొంచెం మీరు సూక్ష్మంగా ఆలోచించి అవి కూడా భూతములే పంచభూతములే అవి కూడా అని తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి లడ్డూలో ఐదు భూతములు స్థూల భూతములు సమావేశమై ఉన్నాయి ఆ లడ్డూని కంటితో చూసినప్పుడు అది తేజస్సు ముక్కుతోటి లడ్డూ గంధాన్ని పట్టినప్పుడు అది పృథి లడ్డూ నాలుగు మీద వేసుకుని రుచి తెలుసుకున్నప్పుడు అది ఆపహ చూశారా కాబట్టి లడ్డూ పంచభూతములతో తయారైందని పెద్ద తెలివితే అక్కర్లేదు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కానీ ఆ లడ్డు మొదలైనటువంటి పదార్థముల యొక్క గుణములను గ్రహిస్తూ ఉండే కన్ను మొదలైనటువంటి ఇంద్రియములు కూడా భౌతికములే అని మీరు జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవాలి మీ యుక్తి ఉపయోగించి శాస్త్రము కూడా అదే విషయాన్ని చెప్తుంది కాబట్టి శాస్త్రము మీకు సపోర్టుగా ఉంటుంది కానీ మీ యుక్తితోటి విమర్శ చేసి మీరు తెలుసుకోవటం అభ్యాసం చేసుకోవాలి అంతే తప్ప కన్ను తేజస్సు యొక్క గుణము నుండి పుట్టింది ఎందుకని పంచదశిలో అలా చెప్పారు కాబట్టి అని అలాగ అక్కడితో అనుకోకూడదు పంచదశిలో చెప్పారు సరే మీ యుక్తి కూడా మీరు ఉపయోగించి తెలుసుకోవాల్సి ఓకే ఇది రేషనల్ అధ్యయనం తప్ప ఊరికే విశ్వాసములకు సంబంధించినది కాదు రేషనల్ అధ్యయనం విశ్వాసములకు సంబంధించింది అంటే కర్మకాండలో విశ్వాసలకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది సో నేను చదువుతో అనుకున్నా ఇక్కడ ఏమైనా వస్తున్నానంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు వారందరికీ మనం హవిర్భాగాలు ఇవ్వాలంటే మానవ మాత్రలకు సాధ్యం కాదు కాదండి యజ్ఞం చేస్తే అంటే ఎందువలన అంటే యజ్ఞం చేస్తే కొంతమంది దేవతలకే ముడుతుంది భాష ఎలా ఉంది చూసా యజ్ఞం చేస్తే అగ్ని వరుణుడు ఇంద్రుడు అగ్ని మొదలైన దేవ వాయువు మొదలైన కొంతమంది దేవతలకే ముడుతుంది మిగతా దేవతలకే ముట్టండి మనం ఇచ్చే హవిర్భాగాలు ఎవరికో ముడుతుంది అలాగే ఈ క్రతువులు చేయడం చాలా కష్టము కాబట్టి దేవతలకి హవిర్భాగాలు ఇవ్వడం అంటే దేవతలందరికీ భోజనం పెట్టడం మానవులకు అన్నదానం చేస్తే చాలా పుణ్యమని అందరికీ తెలుసును ఇక దేవతలందరికీ భోజనం పెట్టడం అంటే ఎంత పుణ్యమో గ్రహించగలరు ఆయన లాజిక్ ఎలా ఉంటుందో ఎలా వస్తుంది ఇది ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం యుక్తికి సంబంధించిన విషయం కాదు మనుషులకు భోజనం పెట్టడం ఒక పద్ధతిలో ఉంటే దేవతలకి భోజనం పెట్టడం అని హీ స్టార్టింగ్ అయ్యా వెరీ ఇంట్రెస్టింగ్ కా ఈ యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ దారిద్ర్య దుఃఖ భయహరణం నవగ్రహ దోష నివారణం అంతేకాని రాదు యజ్ఞంలో మీకు వేదంలో అలా చెప్పడం వేదంలో యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తామని చెప్తారు తప్ప మీకు యజ్ఞం చేస్తే నవగ్రహ దోషాలు పోతాయని వేదంలో ఎక్కడ చెప్పరు వేదంలో ఆ మాటలే ఉండవచ్చు నవగ్రహాలు మాటలే ఉండవు వేదంలో మీకు తెలుసో తెలియదు ఆరోగ్యం ధనధాన్యాలు విద్య వివాహం చూడండి ఇవన్నీ యజ్ఞానికి ఏమి సంబంధం ఉండదు నిజానికి స్త్రీలకి దీర్ఘ సుమంగళీత్వం భార్యాభర్తల అన్యోన్యత భార్యాభర్తల అన్యోన్యత యజ్ఞానికి వెళ్తే వస్తుందండి అంటే అంటే యజ్ఞానికి కలిసి ప్రేమలా వెళ్తే అనుకోవచ్చు భార్యాభర్తల అన్యోన్యత ఎప్పుడు వస్తుంది ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకుంటే ఒకరిని ఇంకొకరు అవమానించటం మానేసి తిరస్కరించటం మానేసి ప్రేమగా ఉంటే ఒకరి హృదయాన్ని ఇంకొకరు తెలుసుకుంటే భార్యాభర్త అన్యోన్యత ఉంటుంది ఉక్రోషాలు కోపాలు తాపాలు పెట్టుకుని ఒకళ్ళని ఒకళ్ళు మాటలతో బల్లెమున వంటి సూటిపోటి మాటలతో గాయపరుచుతో హృదయాన్ని వాళ్ళకి కష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసి ఏమాత్రము సేవ చేయకుండా ప్రేమ అనేది లేకుండా కరువుతో ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది ఇప్పుడు నేను చెప్పింది రేషన్ అది యుక్తి కానీ మా యజ్ఞానికి వచ్చేసి మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతే మీకు అన్యోన్యత వస్తుంది అన్నట్టు విశ్వాసానికి సంబంధించిన విషయం సంతాన ఆయన ఎవరో యజ్ఞం చేస్తే వీళ్ళకి సంతానం ఎందుకు కలుగుతుంది ఎందుకు అలా అంటారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రగామేష్టి చేసుకుంటే వీళ్ళకి సంతానం కలుగుతుంది తప్ప అది కూడా ఈ జన్మలో కాదు మళ్ళీ జన్మలో కర్మకాండ యొక్క పరిస్థితి చెప్తున్నాను కానీ అలా రాస్తారు ఎందుకు రాస్తారంటే పది మంది భక్తులు రావాలంటే మీరు ఆ మాటలన్నీ పడేయాలంట మామూలుగా పడికట్టు పదాలు ఇవ్వకుండా ఉంటాయి అవన్నీ పడేయాలి దాంట్లో సందాన ప్రాప్తి వ్యాపారాభివృద్ధి అది కూడా పెట్టాలి అంటే బిజినెస్ పీపుల్ వాళ్ళకు కూడా కొంత అట్రాక్షన్ ఉండాలి ఉద్యోగాభివృద్ధి అంటే ప్రపోషన్స్ వస్తాయి అంటే ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధి ఉండాలి అయితే ఇంతమందిని మీరు కవర్ చేసుకుని లాయర్లను నిద్రపెట్టేస్తే ఇలా లాయర్లు లేకపోతే ఇప్పుడు మన కుంపంలో తెలుపులు పెట్టాలంటే మరి లాయర్లు ఉండద్దా లాయర్లు లేకపోతే మనకి ఆస్తి తగాదాలు పెట్టుకోవాలి మనం ఒకరికొకటి ఒకటి కొట్లాడుకోవాలంటే మరి లాయర్ లేకపోతే వాళ్ళ వాళ్ళు నడువు కట్టకపోతే వాళ్ళు నడువు కట్టకపోతే ఇన్ని ఆస్తి తగాదాలు ఇంత కొట్లాట్లో ఉండవు మరి వాళ్ళు కూడా కట్టాలి కాబట్టి వాళ్ళను కూడా కల కలుపుకోవాలి న్యాయ వ్యవహారాలు మీకు సిద్ధిస్తాయి అయితే ఇప్పుడు కోర్టులో కేసు వేసుకుని ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు కూడా వచ్చేసరి కొన్ని యజ్ఞం అప్పుడు సమస్య వస్తుంది కాబట్టి ఈ విధంగా కొంత విశ్వాసానికి సంబంధించి కర్మకాండం అలా ఉంటుంది కానీ ఇక్కడ అలా ఉండదు ఇది కేవలము న్యాయ యుక్తి అంటున్నారు శాస్త్రం యొక్క సపోర్ట్ కూడా మీ యుక్తికి అనుకూలంగా ఉంటుంది నిజానికి యజ్ఞం చాలా గొప్పది దాన్ని ఆ లెవెల్కి తీసుకురావాల్సిన అవసరం లేదు నేను చూశాను చాలా యజ్ఞాలు వాళ్ళ పత్రిక కూడా వేసేవాళ్ళు కాదు శ్రద్ధగా చేసేవాళ్ళు ఎక్కడో రహస్యంగా చేసుకున్నారు రహస్యంగా అంటే నా అభిప్రాయం ప్రచారం లేకుండా చేసుకునేవాళ్ళు యజ్ఞాలు చూసుకునేవాళ్ళు ఎక్కడో ప్రచారం ఉండేది కాదు కాకపోతే వెంకటేశ్వర్లు గారికి ఖమ్మం దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ లోపల ఓ షెడ్ ఒకటి ఖాళీ చేయించి ఆయన ఇస్తే దాంట్లో ఆధికాజ్ఞులు వాళ్ళు వెళ్ళి ఐదు రోజులు ఉండి యజ్ఞం చేసుకుని తప్పవచ్చు అది ఎవళ్ళకో ముఖాముఖి ఇప్పుడు మనం పండుగ సోతున్నట్టుగా ఎంతమందికి తెలిసింది ముఖాముఖి పది రెండుకి తెలిసి మీరు అందరూ వచ్చారు ఆ రకంగా తెలియడమే తప్ప రహస్యం ఉంటే అది నా అభిప్రాయం ప్రచారం ఉండేది కాదు అయితే ఆధునిక కాలము ఇది ప్రచార యుగము యుగం ఎటువంటిది ప్రచారం చేయకుండా ఈ రోజుల్లో ఎవరు ఏది చేయటం లేదు యజ్ఞం చేసేవాళ్ళు కూడా ప్రచారం బాగా చేస్తే ఐదు రోజుల యజ్ఞం పూర్తయ్యేపప్పటికీ వాళ్ళు లక్షల రూపాయలు ముదర కనబడుతుంది ప్రయోజనం సిద్ధిస్తుంది దాన్ని ఉపయోగించుకోవచ్చు యజమానులు ఏదైనా మంచి ఖర్చులకి దానికి వాడుకోవచ్చు భక్తులకు కూడా ఏదో కొంత మనం పార్టిసిపేట్ చేసామనే అసంతృప్తి ఉంటుంది కాబట్టి ఇది పరస్పర పోష పూరకముగా యజ్ఞంలో ఈ మధ్యని ప్రచార యుగంలోకి వచ్చేప్పటికీ మరి ఇలాంటివి అవసరమైనవి దాంట్లో ఎవరినో పెడతారు ఇప్పుడు ఆ యజ్ఞం చేసి ఆయన రాయలేడు ఆయన హోమం చేయగలుగుతాడు కానీ ఇవన్నీ రాయలేడు ఈ రాయడానికి ఎవరినో గడుసు అని ఒకస్తాడు ఆ గడుసు అతను తనకున్న తగిన దాంట్లో పెట్టి దాంట్లో అలా రాస్తూ ఉంటాడు పావనాన్ని మనిషి యజ్ఞోదానం తపస్సు భావన అని మనం విషయం యజ్ఞం గొప్పది కానీ మరి ఆధునిక కాలంలో ప్రచార సాధనంలో పుణ్యం చిన్న చిన్న వికృతులు కనపడుతూ ఉంటాయి అది కాలాన్ని బట్టి కాలధర్మం దాంట్లో మనం తప్పు పట్టిదేమి ఇదంతా ఎందుకు చెప్పానంటే శాస్త్రయుక్తిభ్యాం అనే మాట దానికోసం చెప్పాను ఇదంతా కూడా కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా తాత్పర్యం తెలిసిపోయింది కదా ఇంక ఇప్పుడు శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పేద్దాం స్పష్టయుక్త స్పష్టముగా శబ్దము మొదలైన గుణములతో కూడియున్న ఘటము మొదలైన పదార్థముల విషయమై భౌతికత్వం ఇవి భూతముల నుండి తయారైనవి అనే సంగతి అతిస్ఫుటం స్పష్టముగా ఉన్నది తెలిసింది కదండి ఇప్పుడు గోడ పంచభూతముల నుంచి తయారైంది ఎందుకంటే దానికి భౌతికంగా పృథివీ కనపడుతోంది ఆపహ కనపడుతోంది శబ్దం ఉంది కనుక ఆకాశము కనపడుతోంది అన్నీ ఉన్నాయి దాని ఎందు కాబట్టి ఇలాంటి ఘటపటాది వస్తువుల ఎందు పంచభౌతికమైన నిర్మాణము అనే సంగతి తెలియడానికి పెద్ద కష్టపడక్కర్లేదు స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది అక్షాదామపి కన్ను మొదలైన ఇంద్రియముల విషయమై కూడా తత్ ఆ భౌతికత్వము అనగా పంచభూతముల నుండి తయారగుట శాస్త్రయుక్తిభ్యాం శాస్త్రము అనే రెండింటిని బట్టి అవధానియత నిశ్చయం నిశ్చయించబడుగాకా ఘటము పాంచభౌతికము అని తెలుస్తూనే ఉంటుంది కానీ కన్ను కూడా భూతాలలో ఒక భూతం నుంచి నిర్మాణమైనది చెవి కూడా భూతములలో ఆకాశం నుంచి వచ్చినది సూక్ష్మ భూతం నుంచి వచ్చింది ఇంకా మనస్సు కూడా మనస్సు కూడా కన్ను వెనకాల నుండి చూచిది ఏది మనస్సు అంటే దాంట్లో తేజస్సు యొక్క అంశం ఉండాలి చెవి వెనుక ఉండి వినేది మనస్సు కాబట్టి ఆకాశం యొక్క అంశ మనస్సులో ఉండాలి ముక్కు వెనుక ఉండే అఘ్రాణించేది మనస్సే నాలుక వెనుక ఉండే ఆస్వాదించేది మనస్సే చర్మము వెనుక ఉండి స్పర్శను తెలుసుకునేది మనస్సే కాబట్టి ఐదు భూతముల యొక్క సూక్ష్మ అంశలు మనస్సులో ఉండాలి కాబట్టి మనస్సు కూడా ఐదు భూతముల సూక్ష్మాంశల యొక్క సమాహారము ఐదు ఇంద్రియములు ఆయా భూతముల యొక్క సూక్ష్మాంశలతో పుట్టినవి బయట నుండే ఘటపటాది పదార్థములు పంచభూతముల యొక్క స్థూలాంశలతో తయారైనవి అని మొత్తం లోపల పంచభూతాలే బయట పంచభూతాలే ఉన్నాయి అని మనం నిర్ధారణ చేసినాము తెలిసిందండి ఇప్పుడు శ్లోకం ఇంకోసారి చెప్తాం స్పష్ట శబ్దాదియుక్త స్పష్టముగా శబ్దము రసము మొదలైన గుణము ధర్మములతో కూడిన ఘటపటాది పదార్థముల ఎందు భౌతికత్వం భౌతికములై ఉండుట అతి స్ఫుటం చాలా స్పష్టముగా తెలియచున్నది అక్షాదం కన్ను కన్నుముక్కు మొదలైన ఇంద్రియముల విషయమై కూడా తౌతికత్వము శాస్త్రయుక్తిభ్యాం శాస్త్రము వలన యుక్తుల వలన అవధార్యత నిర్ధారణచేయబుగా స్పష్టుక్ౌతికమతిష్టుతం అక్షాదాపపిచ్చాస్త్రయుక్తిభ్యావార్య తర్వాతి శ్లోకం ఏకాదశేంద్రియ శాస్త్రేణ్యవగమ్యవత్క భవేత ఇదం శబ్దోదిత జగత్ ఏకాదశేంద్రియ శాస్త్రేణాప్యవగమ్యవత్క భేదేతదిదం శబ్దోదత్ ఇప్పుడు ఈ ఈ శ్లోకంతో ఆయన ఒక ప్రణాళికని మొదలుపెడుతున్నారు ఎందుకంటే ఆ ప్రణాళిక ఛాంద్రోగ్యోపనిషత్తు ఆరో అధ్యాయం ఒక వాక్యంతో ప్రారంభమైంది సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఆ మాట ఆయన వ్యర్థమే అనుబోతున్నారు చూడండి ఇదం సర్వం పురా సృష్టే రేకమే వాద్యతీయకం సదేవాసీన్ నా స్ త్యాగునే వచ అని ఆరోధ్యాయుడు ఆరోధ్యాయంలో ఏం చెప్తారంటే సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీ ఇదం అనే మాట ఇదం అంటే ఈ జగత్తు సోమ్యా గురించి చంత చేయకండి సోమ్య అంటే ఓ ప్రియదర్శన అంటే మంచి విష్ణును మలా నిన్ను చూడగానే నాకెంతో సంతోషం కలుగుతుంది అని అడుగుతాను కొంతమంది విద్యార్థుల్ని చూస్తే సంతోషం కలుగుతుంది ఎందుకని వాళ్ళు చకచక తెలుసుకుంటారు పాదరసంలాగా పాఠాన్ని అలా అర్థం వాళ్ళని చూస్తే ఆనందం అనిపిస్తుంది కాబట్టి అటువంటి ఉద్దేశించి సోమ్య అని అంటున్నారు కాబట్టి ఈ సోమ్యా యువతని మీరేం సోమ్యా ఈజ్ నాట్ ది పాయింట్ ఓకే సదేవ ఇదం సర్వం ఆసీతి ఈ వాక్యాన్ని సృష్టికి ముందు సత్తే ఉండెను అనే తప్ప చెప్పకూడదు ఈ జగత్తంతా ఇదం సర్వం ఏం చేస్తారు సదేవ ఆసీత్ అని కాదు చాలామంది అలా అనుకుంటారు సత్ మాత్రమే ఉండను సత్ అంటే పరమాత్మ పరమాత్మ మాత్రమే ఉండను సృష్టికి పూర్వం పరమాత్మ మాత్రమే ఉండెను అది వాక్యం అలా అది భ్రమ పడుతుంది వాక్యం అది కాదు మనం సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ గురించి కాదు చెప్తూ ఉంటా ఈ జగత్తు గురించి చెప్తున్నాం ఇప్పుడు కనబడుతూ ఉన్న ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపమైన పరమాత్మయ్య ఉండే అని జగత్తు గురించి చెప్తున్నారు పరమాత్మ గురించి చెప్తున్నారు అనుకోవద్దు జగత్తును ఉద్దేశించి పరమాత్మని పిక్చర్లోకి పట్టుకొచ్చారు ఇది ఆభరణ ప్రపంచంలోకి ప్రవేశించి అంటే చంద్రాభ్రదర్శులకు ప్రవేశించారనుకోండి మీకు అక్కడ గుట్టలు గుట్టలుగా ఆభరణాలు కనపడతాయి చాలా ఆభరణాలు ఉంటాయి చల్ల జంద్రగా పడవేసి ఉంటాయని కూడా పడవేసి ఉంటే పడేసి ఉండొచ్చు లోకలికి వెళ్తే లోకల్ స్టోర్ రూమ్లోకి వెళ్తే కూడా ఎదురు చూసినా ఆభరణాలే ఉంటాయి స్టోర్ రూమ్లో బయట బటుకు వాటిని జాగ్రత్తగా అమర్చి నేను అంటూ ఉంటాను నెక్లెస్ అనేది బంగారానికి ఏం సంబంధం లేదు నెక్లెస్ అనేది అంటే బంగారానికి మెడ ఉంటుందా మెడ బంగారానికి ఉంటుందా ఎవరు కొడుకుంటుంది మేడ మనకుంటుంటాయి కాబట్టి నెక్లెస్ ఈజ్ ఈజ్ ఇట్ అబౌట్ గోల్డ్ అది ఈజ్ ఇట్ అబౌట్ యూ చెప్పండి ఇట్ ఈజ్ అబౌట్ యూ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ గోల్డ్ ఈ మాత్రం చిన్న విషయం కూడా తెలుసుకోవడానికి విద్యార్థులు తిండి మొగ్గలు వేస్తూ ఉంటాడు ఇట్ ఈజ్ అబౌట్ యూ నాట్ అబౌట్ మోల్డ్ కాబట్టి అంచేతనే మీరు బంగారుపు షాప్లోకి వెళ్ళగానే వాడు మెడ షేప్లో కొన్ని మోల్డ్లు పెట్టుకుంటాడు అట్టల్లో మెడ షేప్లో ఉంటాయి మెడలు పోలు ఉంటాయి పైన తల ఉండదు కింద మొండం ఉండదు అంటే మెడ మాత్రం ఉంటుంది ఆ మెడలకి ఈ ఆభరణాల నుంచి తగిలించి ఈ ఆభరణ ప్రపంచంలో మీరు అడుగుపెట్టారు అడుగుపెట్టి సృష్టికి పూర్వం బంగారం ఉండను అంటే ఏమన్నమాట అది సృష్టికి పూర్వం బంగారం ఉండడం కాదా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇక్కడ ఎదురుకుండా కనపడుతున్న ఈ ఆభరణ ప్రపంచం ఏదైతే ఇది సృష్టికి పూర్వము బంగారమై ఉండేది అని చెప్పాను అర్థమైందండి కాబట్టి ఆ మాట చెప్పబోతున్నాడే ఆ మాట చెప్పకూడదంటే ఎక్కడ మొదలుపెట్టారు ఇదం జగత్ ఇదంతో మొదలుపెట్టాను ఈ మీకు నేను చాలాసార్లు చెప్తా కర్మకాండలో అంటే మతము కానీ కర్మకాండ కానీ ఉపాసన కానీ ఎక్కడ మొదలవుతుంది అక్కడ మొదలవుతుంది అక్కడ దేవతలు ఉన్నారు అక్కడ దేవత కలదు దేవతాలోకము కలదు గోలోకమో విష్ణులోకమో ఏదో అక్కడ ఉన్నది అక్కడ దేవుడు ఉండేవాడు ఆయన ఇదంతా సృష్టించాడు సో మీ హోల్ డిస్క్రిప్షన్ స్టార్ట్స్ విత్ గాడ్ కానీ ఫిలాసఫీలో గాడ్ విల్ కమ్ లేటర్ ముందు జగత్తుతో స్టార్ట్ ముందు మన కంటి ముందు విస్తరించి పరుచుకుని ఉన్న జగత్ ఏది కలదో ఈ జగత్తు దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీకు ఈశ్వరుడు అనే మాట పిక్చర్లోకి వస్తుంది ఇది వ్యవస్థ కాబట్టి ముందు ఈ జగత్ ఇదమ్మనే ఉంటుంది జగత్తను కూడా ఉండదు అక్కడ సదైవ సౌమ్య ఇదం అగ్ర ఆశీతి ఆ ఇదంగా అర్థం చెప్పాలి ఆ ఇదం గర్థం చెప్పడానికి ఆయన పూనుకుంటున్నాడు ఓకే ఇప్పుడు మీకు తెలిసిపోతుంది అది ఏకాదశేంద్రియై నిత్యా శాస్త్రేనాప్యవగమ్యతే దశేంద్రియ శాస్త్రేణ అవగమ్యవత్ కాబట్టి జగత్ అంటే ఏమిటో చెప్తున్నా జగత్ అంటే ఒకటో కథ ఇదం అంటే ఒకటో చెప్తున్నారు ఇదం అంటే ఏటో తెలుసిన జగత్తు ఏమిటండి ఈ జగత్ అనేది మీకు ఎలా తెలిసింది అంటే చూడండి పదకొండు ఇంద్రియాలు మీ అధ్యయనంలో ఉన్నాయని మనం చూసాం ఈ పదకొండు ఇంద్రియాలతో మీరు దేనితో వ్యవహరిస్తారో అంటే ఏ ఐదు కర్మేంద్రియాలతో దేనితో వ్యవహరిస్తారో ఐదు జ్ఞానేంద్రియాలతో దేనిని ప్రత్యక్షముగా తెలుసుకుంటూ ఉంటారో పదకొండలదైన మనస్సు అనే ఇంద్రియముతో దేనిని మీరు యుక్తితో తెలుసుకుంటూ ఉంటారో అంటే అనుమాన ప్రమాణం అంటే కంటితోటి ధూమాన్ని చూసి దాని లోపల అగ్ని ఉన్నది యుక్తితో తెలుసుకోవడం అది కూడా జగత్తులో భాగమే దేని శాస్త్రము కూడా వర్ణించి చెప్తే మీరు తెలుసుకుంటారో అదంతా జగత్తు ఆ జగత్తంతా కూడా మనం ఈ చాంద్రోద్యంలో చెప్పబోయే ఇదం శబ్దమునకు అర్థము ఆగేము అని చెప్తున్నారు అర్థమైందండి ఇప్పుడు చెప్పండి